ో నమీ ఓ మనస్ ప్రతిష్టి మనో మే వాచి ప్రతిష్టం ఆవిరావేర్మ ఏ ఆమె స్థుత మే మా ప్రీ అనెనాధీపే రాదామి ఋతం వది సత్యం వదిష్యామి తన్మామవతుమవతు అవతు వక్ అవతు వక్ శాంతిశాంతిశ్శాంతి స్మృతి స్మృతిపురాణా కరుణాయమామి భగవత్పాదశంకరం లోకశంకర ఆత్మా ఇదేక ఏవాగ్రా ఆసీ రిగ్రహనియమ కామ ప్రయక్తరేత స్వగృహ విశేషపరిగ్రహాభావే శరీరధారణమాత్రుక్త అశన ఆచ్ఛాదనాథిన స్వరిగ్రహ విశేషాభావ అర్థా భిక్షుకమే అంతవరకు చూసినాము శరీర భిక్ష ప్రవృత య నియమ భిక్షో శౌచా చృహిణో విదూష అకామిన అస్సు నిత్యకర్మూ నియమ ప్రవృత్తి యావ్జీవాశ్రుతి ప్రయ పరిహారా ఇది పూర్వపక్ష ఓకే కానీ సిద్ధాంతమంది ప్రశ్న ఏతన్యోగా విషయ విదూష ప్రత్యుక్ అశక్య నియోగేతి అది సిద్ధాంతం ఓకే ఇది మనం ఇప్పుడు సెటిల్ చేయాలి ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఒకడు సన్వసించినాడు సన్యసిస్తే మరి భిక్షాటన చేస్తాడా చరీర ధారణ కొరకు భిక్షాటన చేస్తాడు సో ప్రవృత్తి ఉంటుంది అంటే సన్వసించిన కర్మ ఏముండదు ప్రవృత్తి అంటే కర్మ కర్మే కర్మలేముండవు అయినా మరి శరీరధారణ కొరకు భిక్షాటనము మొదలైన కర్మల్ని చేస్తాడు అవి కూడా కర్మలేక ఆ ప్రవృత్తి ఉంటుంది కదా ఆ ప్రవృత్తిలో భిక్షకునకు అంటే సన్యాసికి నియమం పెట్టారు మళ్ళీ నియమ విధి అనుకో నియమ విధి వచ్చింది అంటే ఏంటి భిక్ష చేసుకోమన్నారు కదా అని ఏదో ఒక ధనవంతులు ఇల్లు ఒకటి ఫిక్స్ చేసుకుని అక్కడికి వెళ్ళి మంచి ఖరీదైన భోజనం భిక్ష తెచ్చేసుకుని తినేసేయడం అలా చేయొద్దు తర్వాత భిక్షకు వెళ్తే ఒక ఇంట్లో జరగకపోతే ఇంకో ఇల్లు ఇంకో ఇల్లు జరగకపోతే ఇంకో ఇల్లు అలాగా కావాల్సినంత భిక్ష లభించే వరకు అంత ఊరంతా కలిగి తిరగడం అలా చేయొద్దు ఏవో ఏడు ఇల్లు కంటే ఎక్కువ అవద్దు ముందు మెసేజ్ పెట్టద్దు అంటే ఇలా ఇవ్వకుండా నియమాలు పెట్టారు ఆ కాలానికి తగ్గ నియమాలు నియమాలు కాలక్రమాన్ని మారుతాయి అప్పుడు ఉన్నట్టే ఇప్పుడు ఉండవు కదా మొత్తానికి ఇవ్వకుండా నియమాలు పెట్టాయి ఉదాహరణకు ఆ తలుపు వేద్దాం ఆ పిల్లలు బోధం ఉంటుంది ఉదాహరణకు ఈ రోజుల్లో కూడా చెప్పచ్చు భిక్షాటనం అనేది ధారణ కోసమే మనం పరిమితం చేసుకోవాలి తప్పిస్తే దాన్ని సాకుగా తీసుకుని భోగాలకు వెళ్ళకూడదు అని నియమం చెప్పచ్చు అని నియమవిధి వచ్చింది కదా మరి ఆయన కర్మల్ని విడిచిపెట్టేసేడని అంటూనే మళ్ళీ భిక్షాటన అనే కర్మలు చేసే సందర్భంలో నియమ విధి వచ్చినది అదేవిధంగా గృహస్థ కూడా కదా సేమ్ థింగ్ అండ్ తథ అయింది సేమ్ తర్వాత శౌచాలౌచ నియమ స్నానాధికము ఏ మొదలైన విషయాల్లో ఏవో నియమాలు ఉన్నాయి సన్యాసులు ఈ విధంగా స్నానాధికం చేయాలి అని ఈ సూత్ర ఈ స్మృతికారులు ఎవో శ్లోకాలు కాశపెట్టాయి అవి నియమాలు ఉన్నాయి కాబట్టి నియమ విధి కదా అంటే స్నానం ఏ విధంగానైనా చేయొచ్చు అనేక రకాలుగా స్నానం ఆడవచ్చును కానీ సన్యాసి ఈ విధంగా మాత్రమే స్నానం చేయగలను అంటే ఏదో నియమం అనేక రకాలుగా భోజనం ప్రాప్తమైతే ఈ విధంగా మాత్రమే భోజనము సంపాదించి తినవలేను అనేదో నియమం ఈ నియమ విధి సన్యాసం ఉంది కదా మొత్తానికి నియమ విధి తప్పనే లేదు ఇంత ఇంత కష్టపడి సన్యాసం తీసుకుంటే మళ్ళీ విధిలో పడ్డాడు వచ్చి అదేవిధంగా గృహస్థుగానే ఉండొచ్చు కదా దీనికోసం సన్యాసం తీసుకోవడం ఎందుకు తథా అదేవిధంగా గృహిలోపు విదూష వాడు జ్ఞాని గృహస్థుగానే ఉంటాడు అకామిన జ్ఞాని కనుక కోరికలేమీ ఉండవు కానీ నిత్యకర్మలు నియమంగా చేస్తూ ఉంటారు నిత్యకర్మస్ నియమైన ప్రవృత్తి అంటే కోరికలు లేవు కాబట్టి అకామినహ జ్ఞాని కాబట్టి కర్మలు ఫలానా కర్మలు చేయాలి అనేటువంటి నియమం ఏమీ లేదు కనుక కామ్యకర్మలన్నింటినీ విధులు పెట్టివేసి నిత్యకర్మలోకి ఫలము లేదు కనుక కామనా సంబంధము లేని నిత్యకర్మలోను పూర్వం చేసుకున్నట్టుగానే ఇప్పుడు కూడా తప్పనిసరిగా ప్రవర్తిస్తూనే ఉంటాడు దానివల్ల ఏమవుతుందంటే అలా ఎందుకు చేయాలి గృహస్థు అంటే యావజ్జీవాది స్థితి ఆయుధముగా చెప్పినది కనుక ఇక ఆర్గ్యుమెంట్ ఏమిటంటే ధ్యాని అయిన వాడు ఉండిపోవచ్చు కోరికలు లేకుండా ఉండొచ్చు నిత్యకర్మలోనే చేసుకుంటూ ఉండొచ్చు అలా ఎందుకు ఎందువల్ల అంటే యావజ్జీవాది స్థితిలో ఉన్నాయి కదా యావజ్జీవం అంటుని హోత్రంగు హోతి యావజ్జీవం దర్శిపోతున్నాం అసాధ్యాంగజేత అంటో యావజ్జీవ స్థితులు ఉన్నాయి కనుక ఆ స్థుతులు చెప్తున్నాయి కదా నువ్వు జీవించినంత కాలము కర్మని చేస్తూ ఉండమని నియోగిస్తున్నాయి కనుక ఆ నియోగము గృహస్థుతి అది అన్వయిస్తుంది కాబట్టి జ్ఞాని గృహస్థిగానే ఉండి కర్మని చేస్తూ ఉండొచ్చు తర్వాత ఇంకొక లాభం ఏమిటంటే కర్మలు చేయకపోతే ప్రత్యవాయము అనే దోషం వస్తుంది మానస్య మీద దోషం కదా పాపం చుట్టూ ఉంటుంది అని పెట్టారు అలాగా అటువంటి ప్రత్యవాయమును ప్రత్యవాయమును తప్పించుకున్నట కొరకు అంటే కర్మలను మానవేయు వలన వచ్చి పడే దోషము నుంచి తప్పించుకున్నట కొరకని అది ఇచ్చే కర్మల్ని చేసుకుంటూ గృహంలోనే ఉండాలి అలా చేయొచ్చు కదా దీనికోసం సన్యాసం ఎందుకు పేద సన్యాసం తీసుకున్న తర్వాత కూడా నియమ విధులు తప్పనే లేదు అని అన్నట్లయితే దానికి సమాధానం ఏంటంటే ఏతో తెలు అంటే ఈ రకమైన పూర్వపక్షము ప్రత్యుక్తం ఇదివరకు దీన్ని తిరస్కరించడమైనది ఏ విధంగా తిరస్కరించారు విధు సహా నియోగ అవిషయత్మైన వేదము నియోగిస్తుంది అంటే ఫలానా కర్మలు అజ్ఞనం ఇస్తుంది దాన్ని నియోగము అంటారు ఆ నియోగము వేదము చెప్పే నియోగము అది ఆత్మజ్ఞానికి అన్వయిస్తుందా అన్వయించదా అంటే ఆత్మజ్ఞానికి అన్వయించదు అని ఇంతకుముందు మనం విస్తారంగా చూసినాము ఎందుకంటే కామన గలవానికి మాత్రమే నియోగ నియో ఉంటుంది కామ్యకర్మల యొక్క విధి కామన గల మాత్రమే అన్వయిస్తుంది పోనీ ఇతర కర్మలు ఉన్నాయి వాటి మాటి మాట ఏమిటంటే అవి కూడా కర్తృత్వాభిమానము మాత్రమే ఆ కర్మలు అన్వయిస్తాయి కర్తృత్వాభిమానము లేని జ్ఞానికి అసలు నియోగమే అన్వయించదు జ్ఞాని నియోగమునకు విషయము కాదు అని చెప్పాను అశక్య నియోగత్వాచ ఇది జ్ఞానిని నియోగించుట శక్యము కానే కాదు అని కూడా చెప్పారు అది జ్ఞానిని ఏది నియోగించాలి వేదవాక్యం నియోగించాలి ఆ వేదవాక్యం అక్కడి నుంచి పుట్టింది శుద్ధ చైతన్యం నుంచి పుట్టింది ఆ శుద్ధ చైతన్యం జ్ఞానే కాబట్టి ఏ జ్ఞాని నుండి వేదవచనము పుట్టినదో ఆ వేదవచనము అదే జ్ఞానిని నియోగించుట సంభవము కాదు అని ఆ విషయం చెప్పడమైనది అందుకే ఆ పాటు పూర్తయింది దీని మీద యావజ్జీవాది నిత్యశోదనానర్థక్యం ఇది చేత దీని మీద ఇంకో పోలపం ఇప్పుడు యావజ్జీవ శృతులు ఉన్నాయి శృతులు అంటే యావజ్జీవం హోత్రంగి హోతి యావజ్జీవం దర్శపూర్ణ మాసాభ్యాంగి చేత ఇత్యాది శృతులు మనకి వినబడుతున్నాయి ఈ శృతుల నుంచి మీరు తప్పించేసుకుంటే సన్యాసం తీసేసుకుని వెళ్ళిపోతే ఇంకా బతుకునే ఉంటారు కానీ ఆ శృతులు చెప్పిన కర్మలు చేయరు దాంతో ఆ శుభతులు ఏమైపోతాయి వ్యర్థమైపోతాయి అనర్థకములు వాటికి ప్రయోజనం లేకుండా పోతున్నాయి ఇప్పుడు రెడ్ లైట్ పెట్టారు వీళ్ళందరూ ఆగుతారని పెట్టారు ఎవరిలో ఆగట్లేదు రెడ్ లైట్ రెడ్ లైట్ ఉన్నా కూడా తోసుకుపోతున్నారు అప్పుడు రెడ్ లైట్ ఏమైంది అనర్థకమైనది ఆ విధంగా యావత్వ స్థితులు ఉండనే ఉంటాయి వీళ్ళేమో సన్యాసం అని చెప్పేసి నేర్చక్క పడారు ఆ శక్తి వాక్యములు వ్యర్థమైపోతాయి అలా కాకూడదు అని ఒక పూర్వపక్షం ఈ పూర్వపక్షం తరచుగా వినవస్తూ ఉంటుంది శాస్త్రం వ్యర్థమైపోతుంది కర్మటాన్ని వ్యర్థమైపోతుంది ఎవరు చేయకపోతే అనే పూర్వపక్షం వినపడుతుంది పక్షం బోరణ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా ఇది ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇప్పుడు వేదము మనిషి యొక్క బాగుపడ్డం కోసమే ఉన్నదా మనిషి వేదమును పాటించడం కోసమే ఉన్నాడా అసలు ఏమిటి మామూలుగా అయితే మనిషి బాగుపడ్డం కోసం వేదం వచ్చింది అని చెప్పాలి కానీ అది మారిపోయి ఆ అర్థం మారిపోయి సమాజంలో ఆ పద్ధతి మారిపోతుంది మారిపోయి మనుషులు ఉన్న దేనికంటే వేదమును రక్షించట కొరకు మనుషులు ఉన్నారు అనేది నేను నేనే అంటూ ఉంటాను అనమాట నేను తప్ప మరెవరిలో అంటున్నట్టుగా నేను వినలేదు ఇచ్చి స్వామిజీ మీ నేను ఈ మాట ఉంటాను ఏమంటారంటే ఆశ్రమము ఆశ్రమము వ్యక్తుల కొరకు ఉన్నదా లేక వ్యక్తులు ఆశ్రమము కొరకు ఉన్నారా అని అడుగుతూ ఉంటాను ఒకప్పుడు ఆశ్రమం ఎలా పెట్టారంటే మనం అందరం చదువుకుంటున్నాం కదా మనకు ఒక ప్లేస్ ఉండి ఒక పద్ధతిగా ఉంటే చదువుకు బాగా సాగుతుంది అని చెప్పి ఆశ్రమం పెట్టారు ఆ పెట్టిన రోజుల్లో సంభాషణ నేను ఎరుగును అది సంభాషణ అందుకోసం పెట్టాను ఆశ్రమం అశ్రముడు చదువుకుంటూ బాగుంటుందో ప్లేస్ ఉండాలి అది ప్రారంభంలో అలాగే ప్రారంభమైనది కానీ ఇప్పుడు దాని పరిస్థితి ఏదో తెలిసినా దాన్ని దానికోసం మనం ఉన్నాం ఆశ్రమం కోసం మనం ఉన్నాం ప్రతి ఇన్స్టిట్యూషన్కి ఈ పరిస్థితి నిర్మాణం అవుతుంది దీని నుంచి ఏది ఎక్సెప్షన్ కాదు అదే ఈ పూర్వపక్షం మూలం అదే వేదము మనం బాగుపడ్డం కోసం ఉన్నది అన్నప్పుడు ఈ పూర్వపక్షం ఉండదు మనం బాగుపడిపోయాం కదా ఆత్మజ్ఞానం వచ్చేసి బాగుపడిపోతే అయిపోయింది ఇంక వేదం గురించి ఇంకా ప్రశ్న ఉండదు కానీ మనం వేదం కోసం ఉన్నాము అనే ధోరణ ఎప్పుడైతే ప్రబలినదో అప్పుడు పూర్వపక్షం వస్తుంది మరి అందరూ బాగుపడిపోతే అందరూ బాగుపడిపోతే మనం వేదం కూడా ఇవ్వకుండా ఇప్పుడు మీరు ఒకటి చెప్పండి ఒక హాస్పిటల్ని ఇనాగ్రేట్ చేయటానికి ఒక స్వామీజీని పిలిచారు ఈ స్వామిజీ వెళ్ళి ఆశీర్వచనం చేయాలి ఏమైనా ఆశీర్వచనం చేయాలి నన్ను ఒకళ్ళు పిలిచారు నేను చెప్పాను నేను బాగుంది నేను ఆశీర్వచనం చేయాల్సి వస్తుంది ఏమన్నా ఆశీర్వచనం చేయాల్సి ఉంటుందంటే మీ మీ హాస్పిటల్కి ఏ పేషెంట్ రాకుండు కాక అని నేను ఆశీర్వచనం ఉంటుంది లేకపోతే ఈ ఈ ఊళ్ళో ఈ హాస్పిటల్ కడుతున్నారు కాబట్టి ఈ ఊళ్ళో ఎవరికి హాస్పిటల్కి వచ్చే పరిస్థితి కలుగకుండుగా అని ఆశీర్వదనం చేయాలి అలా ఆశీర్వదనం చేస్తే మీ హాస్పిటల్ మూత పడుతుంది సపోజ్ ఆశీర్వదనం సిద్ధించింది అనుకోండి మూత కాబట్టి లేదా మీ హాస్పిటల్ బాగా అభివృద్ధికి రావాలి అని ఆశీర్వదనం చేశారనుకోండి దాని అర్థం ఏంటి ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కాబట్టి వేదము మన మనము వేదము కొరకుందామా మనము వేదము కొరకు ఉన్నాము అనే బేసిస్ మీద ఆ పూర్వపక్షం వచ్చింది దాన్ని కొట్టిపారేశాస అవిద్వద్విషయన అర్థత్వాద అందరూ జ్ఞానులు అయిపోరుండవై ఎవరో కొంతమంది జ్ఞానులు ఉంటారు తప్ప అందరూ వాడికి వేదము యొక్క విధివాక్యములకు ప్రయోజనము లేదు వాటి వల్ల ఉపయోగం ఏమీ లేదు అంత మాత్రం చేత వేద విధి వాక్యములు వ్యర్థములైపోవు ఎందుకని కాని వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళకే అవి అన్వయిస్తాయి కాబట్టి జ్ఞాని సన్యసించి కర్మలను మానివేయటం వలన కర్మవాక్యములు వ్యర్థములైపోవును అనే ఆర్గ్యుమెంట్ తప్పు ఎందుకంటే అజ్ఞానులు ఉండనే ఉంటారు వాళ్ళకి వాక్యాలు అన్వయిస్తాయి వాళ్ళు ఆ అన్వయాన్ని ఆదేశాన్ని స్వీకరించి వాళ్ళు పరిపంబం చేసుకుంటూనే ఉంటారు ఇప్పుడు మనం ఆరోగ్యంగా ఉన్నాం కదా అని హాస్పిటల్ మూతపడిపోవటం ఆరోగ్యం లేని వాళ్ళు ఎవరో ఉంటారు వాళ్ళు వెళ్ళి హాస్పిటల్లో సేవలను స్వీకరిస్తారు అక్కడికి అది ఆ ఇప్పుడు ఇంకో తలపోటు చర్చలోకి ప్రవేశిస్తున్నారు శంకర్లు ఎత్తు భిక్షో శరీరధారణమాత్ర ప్రవృత్త ప్రవృత్తేవం తవృత్తే నయోజకం ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏంటంటే భిక్షు ఉన్నాడు వీడు శరీర ధారణ కోసం భిక్షాటనకి వెళ్ళాడు భిక్షాటనం చేయాల్సి వచ్చింది ఆ భిక్షాటన నియమించే విధులు కొన్ని ఉన్నాయి విధి ఉన్నది నియమ విధి అనేక రకములుగా సంప్రాప్తమవుతూ ఫలానా విధంగా మాత్రమే భిక్షాటనము చేయవలను అని విధించే విధి దానికి నియమ అని పేరు నియమ విధి ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏమిటంటే నియమ విధి ఉన్నది కాబట్టి ఈ విధముగా భిక్షను చేయవలను అనే నియమ విధి ఉన్నది కాబట్టి వీడు భిక్షాటనకు వెళ్తున్నాడా లేక ఆకలి తీర్చుకోవడం శరీర కోసం భిక్షాటన అవసరమైంది కాబట్టి భిక్షాటనకు వెళ్తున్నాడా ఆకలి తీర్చుకోవడం కోసం భిక్షాటం వెళ్తున్నాడు అంతేగాని వేదంలో ఈ ఈ విధంగా లేనని నియమ చెప్పారు అనే ఆ నియమ విధి చేత ప్రేరితుడై భిక్షాటనకు వెళ్ళుటలేదు ఓకే శరీరధారణ నిమిత్తం భిక్షాటనకు వెళ్తున్నారు ఇది ఏమిటి టాపిక్ ఏమిటంటే ఎత్తు ఏదైతే నియతత్వం భిక్షో అంటే అన్వయం ఎలాగంటే భిక్షో శరీరధారణ మాత్ర ప్రవృత్త అన్వయం చూడండి టూ అన్ హ్యాండ్ భిక్ష శరీరధారణ మాత్ర ప్రవృత్త భిక్షో ప్రవృత్తే ఎత్ నియతత్వం తవృత్తేన ప్రయోజకం ఓకే భిక్షాటన చేసేటువంటి సన్యాసి కూడా కర్మను ప్రవృత్తి అని కర్మ ఒక పనిని చేయుట ఆ పనిని చేయుట అంటే భిక్షాటనం అనే కర్మని చేస్తున్నాడు ఆ భిక్షాటనం అనే కర్మని చేయుట యొక్క ప్రయోజనమేమి శరీర ధారణ మాత్రం కోసం ఆ భిక్షాటనం అనే కర్మని చేస్తున్నాడు అలా లేకపోతే తీరావేడు భిక్షాటనం మొదలుపెట్టాట నువ్వు ఈ భిక్షాటనము ఈ విధముగా చేయము అనే నియమ విధి ఆ నియమ విధిని బట్టి వీడు భిక్షాక్రమాలకు వెళ్తున్నాడా ఇక్కడ పరిసంఖ్యానం అయితే కాదు ఇక్కడ ప్రశ్న ఏమిటంటే ఇప్పుడు కర్మానుష్ఠానం చేస్తున్నాడు కర్మను ఎందుకు చేస్తున్నాడు వేదం విధించింది కాబట్టి కర్మం చేస్తున్నాడు కాబట్టి ఫలానా చేయుట ఎందు వాణ్ణి ప్రేరేపించేది ఏది అంటే వేదవాక్యం అది ప్రయోజకం అంటారు ప్రవృత్తి ఎందు ప్రయోజకము అంటే వాణ్ణి నిల వాడిని ముందుకు నడిపించేది వేదవాక్యము ఆ విధంగా భిక్షాటన చేసేందుకు ఈ నియమాన్ని పాటించాలి అనే నియమ విధి శాతం ప్రేరితుడే వీరి భిక్షాటనానికి వెళ్తున్నాడా కాదు వెళ్ళట్లేదు అలా వెళ్ళట్లేదు సాధారణంగా కర్మ చేసే వాళ్ళందరూ కర్మ విధుల చేత ప్రేరితులే కర్మను చేస్తారు అని ఒక పద్ధతి అది కూడా అభ్యుపగమ్య అది కూడా సిద్ధాంతమేం కాదు ఏదో తాత్కాలికంగా నువ్వు అంగీకరించవచ్చు వాడు ఆ కర్మవిధి చేత ప్రేరితుడే ఈ చేస్తున్నాడు అలాగే భిక్షాటనకి నియమ ఉన్నాయి నియమ కూడా కర్మకు సంబంధించిన కాబట్టి నియమ చేత ప్రేరితుడే వీరు ఆ విధంగా భిక్షాటనం చేస్తున్నాడా కాదు నియమ విధి చేత ప్రేరితుడే భిక్షాటనం చేయట్లేదు శరీర ధారణ కోసం భిక్షాటనం చేస్తుంది తీరా భిక్షాటనం మొదలుపెట్టేది నియమ విధిని అనుసరిస్తున్నాడంటే కాబట్టి నియమ విధిని భిక్షాటన శరీర ధారణ కోసం ప్రారంభమైన భిక్షాటనలోకి నియమ విధి ప్రవేశించింది తప్ప నియమ విధిని బట్టి వీడు భిక్షాటనలోకి వెళ్ళుట్టలేదు అనే వాక్యం యొక్క అర్థం ట్టి ఏం గెలుస్తారు చూద్దాం ఇక్కడ కొంచెం గట్టి చర్చ ఉన్నది ఈ వాక్యాలు కొంచెం కఠినంగా ఉంటాయి ఆ వాక్య అన్వయం మీకు అది కూడా అన్వయం అంత సరళంగా లేదు బట్ కుదిరిందా అది ఆచమన ప్రభుత్వ ఉపాస అపగమనతో నా పుణ్య ప్రయోజనార్థత్వం అవగం అట్లే నేను చూడండి నా వాక్యం ఎంత కఠినంగా ఉండటూడు దాంట్లో ఇప్పుడు ఆచమనం చేయటానికి వీడు ప్రవృత్ ప్రవృత్తుడైనాడు ఆచమనం చేయటానికి పూనుకున్నాడు ప్రవృత్తుడయ్యాడంటే పూనుకున్నాడు ఆచమనం చేయటానికి పూనుకుంటే దాహం తీరింది దాహం ఏదైనా ఉంటే పోతుంది ఆచమనం చేస్తే కొద్ది కొద్దిగానైనా దాహం పోతుంది కదా ఇప్పుడు ఈ దాహము పోవుట ఆచమనము చేయుట దాహము పోవుట అనే దాంట్లో ఈ పిపాస అపగమన ఒకటి ఆచమన విధిన ఆచమనే ప్రవృత్తి ఆర్థిక పిపాస అపగమ కాబట్టి ఆచమనములో ఎందుకు ప్రవృత్తి అయినాడు విధి విధి కారణంగా ఆచమనంలో ప్రవృత్తి వాడికి త్రిపాస అపగమ అనేది ఆర్థికము ఆర్థికం అంటే అర్థాత్ సిద్ధము అంటే వాడు చేయవలసిన విధిని విధిని వాడు చేయవలసిన కర్మని చేస్తుంటే అనుకోకుండా లభించిన ఫలము త్రిపాస అపగమనము దాహము తొలగిపోతాయి కాబట్టి దాహము తొలగుట అనేది అర్థాత్ సిద్ధము అంటే ఒక విధి చేత ఒక పనిని చేస్తుంటే అనుకోకుండా సిద్ధించింది ఓకే అదేవిధంగా అటువంటి కృపాసాపగ తన్య ప్రయోజనార్థవం ప్రయోజనం ప్రవృత్తి తర్థత్వం నగమన ప్రవృత్తి ప్రయోజనం ఓకే థ్యాంక్స్ సో మచ్ ఈ పిపాస తొలగుట ఏది గలదో అది పిపాసాగమవత్ అది ఆ పిపాస తొలగుట అన్యప్రయోజనాథత్వం నా ఓకే ప్రయోజనం అంటే ప్రయుక్తి తదర్థత్వం ఇక్కడ ఈయన సచిదానందేంద్రెడ్డి కొంత క్లియర్ ఇస్తున్నాడు చూద్దాం ఆయన అంటాడు నహి సన్యాసి భిక్షాటనాది విధి నాని యుక్తస్థం భిక్షాటనాదవు ప్రవస్తతే ఆ విషయం నేను వివరంగా చెప్పినాను అది కరెక్ట్ గానే వచ్చింది సన్యాసి భిక్షాటనకి ఎందుకు వెళ్తున్నాడంటే భిక్షాటన చేయాలి అని చెప్పే విధి చేత ప్రేరితుడై భిక్షాటనకి వెళ్ళట్లేదు శరీరధారణ నిమిత్తమై భిక్షాటనకి వెళ్తున్నాడు సరే మంచిది యి ఆచమైన పుపాస తథాపి నా పదర్థం ఆచమ్యతే ప్రాగత్యర్థం కొనుగతాయి ఆచమనం చేస్తే దాహం తీరుతుంది కానీ దాహం తీరుట కొరకు వీడు ఆచమనం లేదు ఓకే దాహము తీరుట అన్నది అర్థాత్ సిద్ధమైనది అంటే దాహం తీరుట కొరకు ఆచమనం చేయటం లేదు అలాగే భిక్షాటన విధి అర్థాత్ సిద్ధమైనది తప్ప భిక్షాటన విధి చేత ప్రేరితుడై వీడు భిక్ష చేయటం లేదు శరీర ధారణ కోసం రిక్ష చేస్తున్నా అంటే గృహస్థు కర్మలను జ్ఞాని అయినప్పటికీ కర్మలను చేయాలి అని అంటే దాన్ని తిరస్కరించినాము ఎందుకంటే జ్ఞానికి నియుక్తత్వము లేదు కనుక ఇక్కడ దీన్ని ఓపిక్గా సెటిల్ చేయాలి నేనైతే ఇంకా సెటిల్ అవ్వలేదు యూ కోసం క్లాస్ అయినప్పటికీ సెటిల్ అవుతాడా అవుదామని ఆశిద్దాము విశిష్టోద్దేశమైన క్రియమాణస్థిక మన ప్రయోజనాంతరం దృష్టమై తవాంతరప్రయోజనాయ కర్మ కవతి వక్తుం్యతే భావ బాగుంది కదా అది ఆ మాట బాధ్యం కదా కాబట్టి ఈ పిపాసాపగమము వత్ నా అన్యప్రయోజనాథత్వం అవగమ్యతే సో వీడు ఆచమనము ఆచమనము చేయుటకు ప్రయోజనము పిపాసాపగమము అని చెప్పుటకు వీలు లేదు కాబట్టి కృపాసాపగమనే ప్రయోజనము చేత ప్రేరితుడే ఆచమనం చేస్తున్నాడు అని చెప్పుటకు వీలు లేదు బానే ఉంది దీన్ని బట్టి ఏం తెలియంది నచ అగ్నిహోత్రాదీనా తద్వత్ అర్థప్రాప్త ప్రవృత్తినియ తత్వోపత్తి మరి దానికి అర్థం చెప్పు చూస్తాను ఎవరు చెప్తాడో చూస్తాను అగ్నిహోత్రాదీనా తద్వత్ అర్థప్రాప్త ప్రవర్తినీయతత్వోపత్తి యథా క్షత్దితో వృక్షార్థమటతి త స్వాభావితోషణ అగ్నిహోత్రాదికం కరోతి విధి ప్రేరిత కరోతి నేను కొంతవరకు కరెక్ట్గా నేను చెప్పానండి ఇప్పుడు అగ్నిహోత్రాది కర్మని ఆయుధంగా చేస్తున్నాడా భిక్షాటన కోసం శరీర ధారణ కోసం భిక్షాటనకు వెళ్తే ఆ భిక్షాటనలో నియమ విధిని పాటిస్తున్నాడు ఆర్థికండి ఆ నియమ విధి పాలనము ఆర్థికము అర్థాత్ సిద్ధము అగ్నిహోత్రాది కర్మను ఆ విధంగా చేస్తున్నాడా ఆ అంటే మరో పని మొదలుపెడితే అనుకోకుండా అగ్నిహోత్ర కర్మను చేయడం కూడా అయిపోయింది అలా ఏమవుతుందా లేదు అగ్నిహోత్రం చేయాలి అనే విధి చేత ప్రేరితుడై అగ్నిహోత్రాన్ని చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఈ చర్చ యొక్క సార ఏమిటో తెలిసిన గృహస్థు విధి చేత ప్రేరితుడే అగ్నిహోత్రాది కర్మలోనే చేస్తూ ఉంటాడు సన్యాసి కూడా సన్యాసం అయితే పుచ్చుకున్నాడు కానీ భిక్షాట సందర్భంలో విధిని పాటిస్తూనే ఉన్నాడు కదా వాడికి విధి తప్పలేదు కదా ఇంకా అంతగాటికి సన్యాసం ఎందుకు విధి ఉన్నప్పుడు సన్యాసం ఎందుకు గృహస్థులనే ఉంటే ఆర్గ్యుమెంట్ తప్పు ఎందుకంటే సన్యాసికి విధి లేదు అది విధి లేకపోవడం ఏమిటండి భిక్షాటనకి వెళ్ళినప్పుడు నియమ విధి ఉంది కదా అది గృహస్థు విధి చేత ప్రేరితుడే చేసే అగ్నిహోత్రాది అది శరీరధారణ కోసం ప్రవృత్తమైన సందర్భంలో అర్థాత్మైన తప్ప ఆ నియమ విధిని బట్టి వీరేమి భిక్షాటనం కాబట్టి సన్యాసికి విధి మరి భిక్షాటన చేసేప్పుడు నియమ విధి ఉంది కదా అంటే అది అలాంటి విధి కాదండి అది అర్థాత్మైన నియమ తప్ప అది ఒక కర్మయులు ప్రవర్తన చేసే విధి వంటి విధి కాదు వీరా గృహస్థితి కర్మయులు ప్రవర్తనలు చేసే విధి కారణంగానే వాళ్ళు కర్మయుడు ప్రవర్తిల్లుతున్నారు తప్ప ఆ కర్మ వాడికి అర్థాత్మైతే కాదు కాబట్టి గృహస్థితి విధి సన్యాసి కూడా విధి అనే ఆర్గ్యుమెంటు తప్పు అది సెటిల్ అయిందండి అయితే ఆ సమాసపదం సెటిల్ అవ్వాలి అజ్ఞ తద్వత అగ్నిహోత్రాదీనా అంటే ఆచమనం చేస్తే పిపాసాపదము పద్ధతిలో లాగా అగ్నిహోత్రము మొదలైన కర్మలకు అర్థప్రాప్త ప్రవృత్తినియతత్వోపత్తి నా అర్థ అర్థప్రాప్త అర్థాసిద్ధమైన ప్రవృత్తి అర్థాసిద్ధమైన ప్రవృత్తిని నియమించుట అగ్నిహోత్ర కర్మ అలా అవుతుందా అర్థాసిద్ధమైన ప్రవృత్తిని ఈ విధంగా చెయ్యి నియమంగా చెయ్యి అని చెప్పడం ద్వారా అందువల్ల వచ్చిందా అగ్నిహోత్రాది కర్మ లేదు ఇప్పుడు అర్థప్రాప్త అర్థప్రాప్త ప్రవృత్తి నియతత్వ ఓకే భిక్షాటన చేస్తున్నాడా అభిక్షాటన ప్రవృత్తి దాని వెళ్ళి నియతత్వ నియమం వస్తుంది నియతత్వ అంటే అది నియమించబడుతోంది ఆ ప్రవృత్తి నియమింపబడుట అర్థప్రాప్తమవుతుంది అర్థప్రాప్తమైన ప్రవృత్తి నియామకం ప్రవృత్తి నియతత్వం ప్రవృత్తి నియతత్వము అంటే ప్రవృత్తి చేసే పని నియమించబడుట భిక్షాటన భిక్షాటన తీసుకో అది చేసే పని ప్రవృత్తి అది నియమించబడుతోంది ఈ విధంగా భిక్షాటన చేయాలి అని అది ప్రవృత్తి నియతత్వం అది అర్థప్రాప్తమా లేకపోతే ఒరిజినల్గా విధి నుంచి వచ్చిందా అర్థప్రాప్తం కాబట్టి సన్యాసి చేసే భిక్షాటన యొక్క నియమ లక్షణము అర్థప్రాప్తం కానీ అగ్నిహోత్రాది కర్మలను చేసే సందర్భంలో ఆ ప్రవృత్తి అది నియమవిధి కాదు ప్తము కాదు నియతత్వ అంటే నియమవిధి అవ్వాలి అగ్నిహోత్ర కర్మ నియమ విధి కాదు దానికి అపూర్వ విధి అని పేరు అంటే ఇంతటి అనేక విధములుగా సంప్రాప్తమవుతూ ఉంటే ఒక మార్గమును ఫిక్స్ చేసే విధి కాదు అగ్నిహోత్రం అనే కర్మ అనేక విధాలుగా ప్రాప్తం కాటం అది పుట్టలేదా కర్మ ఆ విధి కర్మ కాబట్టి ప్రవృత్తి ఉండి దాన్ని నియమించుట అటువంటి ప్రవృత్తినీయతత్వము అర్థప్రాప్తము అనే పరిస్థితి భిక్షాటన కర్మ ఎందు ఉన్నది మాత్రమే తప్ప అగ్నిహోత్రాది కర్మలు లేదు కాబట్టి భిక్షాటన కర్మ అది కూడా కర్మే దానికి కూడా విధుంది గృహస్థ కర్మ చేస్తున్నాడు వాటికి విధుంది అది ఇది ఒకటే అని చెప్పుట తప్పు అని చెట్లేదు మొత్తాన్ని చేతి ఇంకా ఉంది అప్పుడే అవ్వలేదు అర్థప్రాప్త ప్రవృత్తి నియమూపీ ప్రయోజనాభావే అనుపన్న ఏవేతి చే అది దీని మీద ఇంకో ప్రశ్న ఇప్పుడు సన్యాసికి ఫలాదర్శనము జ్ఞానికి ఫలాదర్శనము అని ఒకటి ఉన్నది జ్ఞానికి ఒక ఫలమేమి కనపడదు పొందదగిన ఫలమేమి కనపడదు ఆ ఫలాదర్శనం అని మనం సంగ్రహవాక్యంలో అనుకున్నాము ఆ ఫలాదర్శనమునే ప్రయోజనాభావము అంటూ ఉంటారు ఆ ఫలాదర్శనం అంటే మరో పేరు అంటే జ్ఞాని పని కట్టుకుని పొందదగిన ప్రయోజనమేమీ లేదు పని కట్టుకుని పొందవేయని ప్రయోజనం లేనప్పుడు ఈ నియమవిధిని ఎందుకు పాటించడం అది నియమవిధి మామూలుగా కర్మను చేసే సందర్భంలో నియమవిధి లాంటి నియమవిధి కాదు అర్థప్రాప్త నియమ విధి అర్థాసిద్ధమైన నియమవిధి అయితే మాత్రం అయితే మొత్తానికి అర్థసిద్ధమైనప్పటికీ నియమవిధిని ప్రయోజనం ఏది లేనివాడు ఎందుకు పాటించాలి అని మళ్ళీ ప్రశ్న సో ప్రయోజనాభావే అంటే పొందదగిన ప్రయోజనమేమీ లేని సందర్భమునందు అర్థప్రాప్త ప్రవృత్తి నియమం అవి ప్రవృత్తి అంటే భిక్షాటన ప్రవృత్తి భిక్షాటన కర్మ దాని నియమం అది సరైనయా ఆ నియమాన్ని బట్టి వాడేమీ భిక్షాటనకి వెళ్ళట్లేదు అది అర్థసిద్ధమే అర్థప్రాప్తమే అయినప్పటికీ నియమం కదా అర్థప్రాప్తమైన నియమం కదా భిక్షాటన కర్మను నియమించే విధి కదా దానిని మాత్రం మీరు పాటించాలి ఎందుకంటే ఒక విధిని పాటిస్తున్నాడంటే ఏదో ఒక ప్రయోజనాన్ని అపేక్షించి పాటించాలి ఆ ప్రయోజనం వీటికి లేదన్నావు కదా మరి జ్ఞానికి లేదన్నావు కదా కాబట్టి వాడు శౌచము మొదలైన నియమము లేదు కానీ భిక్షాటన నియమములను కానీ పాటించడం అక్కర్లేదని తేలుతోంది కదా కొన్ని సరే అని అనేకూడదు చూద్దాం సరే అని అనేస్తే ఆ చూద్దాం అసలు అనే పూర్వపక్షం నా తన్ నియమస్ పూర్వప్రవృత్తి తదతిక్రమే వ్యత్ర గౌరవాత్ అర్థప్రాప్త వ్యుత్నస్ పునర్వచనా విదూషకర్తవ్యతోపత్తి అంటే జ్ఞాని అటువంటి నియమ విధిని పాటిస్తాడు అని చెప్తున్నారు విధుసా కట్టలు యుత్వ ఉపపత్తి పాటిస్తాడు ఆ పాటించటమే యుక్తియుక్తముగా ను అంటే అవార్థంలో ఏమైందో తెలుసినా ఆ నియమం ఇది వ్యర్థమైపోతోంది అనే ప్రశస్తి ఉంటాడు అది వ్యర్థం అవద్దు అర్థప్రాప్తమైనప్పటికీ కావచ్చు కదా పాటించకపోతే అంటే వ్యర్థం అవదు ఎందుకు వ్యర్థం కాదు వీడు పాటిస్తాడు ఎందుకు పాటిస్తున్నాడు ప్రయోజనం ఏం కదా ప్రయోజనం ఏం లేనప్పుడు ఇస్తున్నాడు నువ్వు మాట చెప్తున్నా అతి పెద్ద కష్టమే కాదు మా ఇప్పుడు ఒక ఆయన టీచర్కి జోన్ చేస్తున్నాడు టీచర్కి జోన్ చేస్తూ వేదాంత పాఠాలు చెప్తున్నాడు వేదాంత కాలేజీలో మహిళాపురం సాంస్కృతిక కాలేజీలో వేదాంత ఆచార్యుడిగా పాఠాలు చెప్తున్నాడు మళ్ళీ జీతం ఇచ్చేవాడు ఆ జీతం ముచ్చుకున్నాడు ముచ్చుకుని సంసారాన్ని నడుపుకుంటూ పాఠాలు చెప్తున్నాడు ఆ తర్వాత ఆయన సన్యాసం తీసుకున్నాడు సన్యాసం తీసుకుంటే ఇప్పుడు ఇంకా జీతం కోసం పాఠం చెప్పడం అనేది జీతం పొందే ప్రయోజనం ఏమీ లేదు అయినా కూడా పాఠాలే చెప్తూ ఉంటాడు ప్రయోజనం ఏమీ లేకున్నా కూడా పాఠాలే చెప్తూ ఉంటాడు ఎందువల్ల అంటే అక్కడ హేతువుడి ఇచ్చారు చూడు పూర్వ ప్రవృత్తి సిద్ధత్వ అంతటి నుండి కంటిన్యూ అవుతూ ఉంటుంది పూర్వంలోనే ఈ ప్రవృత్తి ఈ పని సిద్ధించి ఉన్నది అది కంటిన్యూ అవుతుంది ఏ మానే ఇచ్చు కదా మరి ప్రదటిక్రమే ఎత్న గౌరవాలు పూర్వం అలవాటైన పనిని మానేసి మరో పనిని చేయాలంటే చాలా బరువు ఎక్కువైపోతుంది ఇప్పుడు ఏదో ఒక పని చేసి ఎంగేజ్ చేయాలనుకో మనిషి డేని ఎంగేజ్ చేయాలి పూర్వం పాఠాలు చెప్పేవాడు సన్యాసానికి ముందు పాఠాలు చెప్పేవాడు ఇప్పుడు సన్యాసం బుక్ చేస్తున్నాడు పాఠాలు చెప్పాలనే నియమం ఏం లేదు ఎందుకంటే జీతం లేదు కాబట్టి ప్రయోజనం లేదు పొందదగిన ఫలము లేదు కనుక పాఠాలు చెప్పక్కర్లేదు కానీ ఎంగేజ్ చేయాలి పాఠాలు చెప్పడం మానేసి కొరియర్ ఉద్యోగం ఏదో చేస్తారా లేదనే చేస్తాడా పదాలు ఎప్పుడు మానేసి మరో పని చేసినట్లయితే ఎంగేజ్మెంట్ కోసం దాంట్లో ప్రయత్నం అధికమవుతుంది మురుగైపోతుంది అది కాబట్టి అలవాటైన పూర్వప్రవృత్తి సిద్ధమైనటువంటి సహజమైన సహజంగా అలవాటైన పనిని మానేసి మరో పని నెట్టికెత్తుకుంటాడా ఎత్తుకోడు కాబట్టి ఆ అలవాటైంది ఉంటాడు ఓకే తర్వాత ఇంకా ఏమిటంటే అర్థప్రాప్త వ్యుత్థానస్య పునర్వచనాత్ ఇప్పుడు వ్యుత్థానం అనేది అర్థప్రాప్తము తప్ప విధి సిద్ధము కాదు ఇప్పుడు ఇది ఇంతకుముందే మనం సెటిల్ చేశాం వ్యుత్థానం అన్నది వేదం విధించింది కాబట్టి వీటి చేస్తున్నది కాదు త్యాగము క్రియ కాదుది క్రియ కాదు అది క్రియా యొక్క అభావము ఎప్పుడైతే కామనలు లేవో కామనాప్రయుక్తమైన కర్మలన్నీ ఎప్పుడైతే అంతర్ధానమైపోయినాయో అర్థసిద్ధము వ్యుత్థానము అర్థసిద్ధమైన వ్యుత్థానాన్ని వేదం మళ్ళీ చెప్పింది వ్యుత్థాయ అని చెప్పింది అంతేకాని నువ్వు వ్యుత్థానం చేసి తీరాలి అని నేను విధించట్లేదు కాబట్టి జ్ఞాని అర్థసిద్ధమైన వ్యుత్థానమును పొంది ఇంతకు ముందు చేస్తున్నటువంటి కర్మనే చేసుకుంటూ పోతాడు తప్ప కొత్త ప్రయత్నం చేయడు కనుక ఇంతకు ముందు ఎలా జీవించేవాడు సన్యాసం ముందు ఎలా జీవించేవాడు వేదం చెప్పిన విధులను అన్నిటినీ చక్కగా పాటిస్తూ నిత్యకర్మలను చేసుకుంటూ బతికేవాడు ఇప్పుడు విధులు కర్మలు తొలగిపోయాయి అయినా కూడా ఆ పూర్వంలో నియమంగా ఒక పద్ధతిలో డిసిప్లిన్లో ఉండేవాడో ఇప్పుడు కూడా డిసిప్లిన్లోనే ఉంటాడు అందుకోసం డిసిప్లిన్ పాటిస్తాడు తప్ప ఒక ప్రయోజనం కోసం డిసిప్లిన్ పాటించేదేమీ లేదు ఆ డిసిప్లిన్ చూసుకుంటాడు ఏమిటి డిసిప్లిన్ భిక్షాటన చేసేప్పుడు ఈ విధమైన నియమం పాటించమని ఉంది అది అర్థసిద్ధమైన నియమం అదే అది పాటించేస్తాడు తప్ప దాన్ని మానేసి విత్సలవిడిగా ప్రయత్నము చేస్తాడు అనే మాట పొసలదు కాబట్టి ఆ నియమవిధి వాక్యములు అర్థవంతములే అది చర్చ ఈ చర్చ ఎలా సాగుతుందో ఏమిటో నేను భయపడ్డాను మొత్తానికి గట్టెక్కించాము దాన్ని అక్కడ ఇంతవరకు జ్ఞాని ఆత్మజ్ఞానము పొందినవాడు గృహస్థుగా ఉండడానికి వీరు లేదు సన్యసించవలసినది అనే చర్చ ఇంతవరకు జరిగింది ఇంతవరకు అదే చర్చ గత రెండు మూడు క్లాసుల్లో చర్చలే ఇప్పుడు ఇంకో చర్చని మొదలు పెడుతున్నారు భాష్యకారులు అదేమిటంటే వాడు జ్ఞాని కాదు జిజ్ఞాసు జ్ఞానం పొందాలనే ఉత్సాహం గలవాడు వాడు సన్యాసం తీసుకోవచ్చు తీసుకోవాలా అక్కర్లేదా రెండు ప్రశ్నలు వాడు తీసుకోవచ్చునా తీసుకోకూడదా అని ఒక రకం ప్రశ్న ఇక్కడ అది కాదు ప్రశ్న వాడు తీసుకోవాలా అక్కర్లేదా అంటే దానికి ఏం చెప్తున్నారో తెలుసు ఆయన వాడు కూడా తీసుకోవాల్సిందే అని చెప్తున్నారు అని కొత్త టాపిక్ ఒకటి లేవారు అవిదుషాపి ముముక్షుణ పారిరాజ్యం కర్తవ్యమేవాడు మోక్షకాని అయినట్లయితే అంటే ఆ ముమోక్షత్వము అనేటువంటి లక్షణం ఉన్నట్లయితే అంటే ఈ సంసారపు రంధి నా ఈ రాగద్వేషాలని నిర్వహించటం నా వల్ల కాదు వీళ్ళతోటి కలిసి బతికితే వాళ్ళ పద్ధతిలో బతకమని వాళ్ళు ఫోర్స్ చేస్తారు వాళ్ళ పద్ధతిలో నేను బతకలేను నా పద్ధతిలోకి వాళ్ళు రాలేరు కాబట్టి నేను ఈ బంధం నుంచి బయటపడిపోతాను అని నిశ్చయించుకుంటారు కానీ ఆత్మస్వరూపము పూర్ణము అని తెలియదు వాడేం చేయాలి వాడు కూడా సన్యాసమే తీసుకోవాలి శంకరాచార్యులు ఓటు సన్యాసానికి పడేస్తారు ఆయన ఓటు సన్యాసానికి పడుతుంది అది సంగతి శ్రీకృష్ణుడి ఓటు గృహస్థానికి పడుతుంది శంకరుడు ఓటు సన్యాసానికి పడుతుంది వాడు మహాత్ములు ఆయన ఒక దృష్టి ఇంకో దృష్టి సూక్ష్మమైన భేదం తపా దాన్ని సపోర్ట్ చేస్తూ ఈ వాక్యాలు ఉన్నాయి ఏమిటి శాంతో దాంత ఇత్యాదివచనం బ్రహ్మాండం ఎందుకంటే శాంత దాంత ఉపరప స్తిక్ష శ్రద్ధాభిత సమాహితో భూత్వ ఆత్మన్యవాత్మానం పశ్యేట అనే ప్రసదాని యొక్క వచనమే ప్రమాణం కాబట్టి ఆత్మన్యవాత్మానం పశ్యేటంటే జ్ఞానమును పొందిన అవస్థ ఆ అవస్థ సిద్ధించడానికి ముందు స్థితి భూత్వ భూత్వ ఆత్మన్యవాత్మానం పక్షాడు ఇంకా భూత్వాకి ముందు ఇంకా జ్ఞానం రాలేదు భూత్వాకి తర్వాత జ్ఞానం వచ్చింది అంటే మరి శాంతోగాంత ఇత్యాదులు అవిద్వాంసుడైన ముముక్షువు కొరకు ఉద్దేశించినవి అని తెలియనది అవిద్వాంసము కొరకు కాదు అవిద్వాంసుడైన ముముక్షువు కొరకు ఉద్దేశించినవి ఆ చూడండి శాంత దాంత ఇంద్రియ కలవాడు దాంత మనో కలవాడు శాంత ఉపరత అంటే కర్మలను విడిచిపెట్టినవాడు అని అర్థం ఇవి లక్షణాలు కావు ఇవి సన్యాస లక్షణాలే కాబట్టి ఆ వాక్యాన్ని బట్టి సన్యాసి అయిన తరువాత ఆత్మజ్ఞానమును పొందును అని ఉంది కనుక కాని ఇంక్షుడు కూడా సన్యాసమునే తీసుకునవలేను అని ఆ వాక్యం ప్రమాణము అదే వివరిస్తారా శమీనాంచ ఆత్మదర్శన సాధనా అన్యాశ్రమేషు అనుపత్తే నేను అదే చెప్పాను ఇక్కడ శమము ధమ్మము ఉపరతీ ప్రతీక్ష శ్రద్ధ అండ్ సమాధానము ఈ నాలుగు ఆరు స్థితి వీటిని ఆత్మసాక్షాత్కారమునకు సాధనములుగా విధించింది భూత్వా ఆత్మంగ ఆత్మజ్ఞానమునకు ఇవి సాధనములుగా చెప్పింది ఆత్మదర్శనమునకు మరైతే ఈ సాధనములు ముఖ్యం కానీ సన్యాసం ముఖ్యం కాదు కదా ఈ సాధనాలను పట్టుకోవాలి కదా సన్యాసం ఎందుకు అంటే చూడండి ఈ సాధనములు ఆరు ఇతరాశ్రమముల ఎందు అంటే బ్రహ్మచారి గృహస్థ వానప్రస్థ ఈ మూడింటి ఇవి వస్తావు ఇవి సరిగ్గా అనుభవానికి రావు కేవలం సన్యాసులనే ఇవి బాగా అనుభవానికి వస్తాయి కాబట్టి సన్యాసం తీసుకోవటానికి కాబట్టి ముముఖువైతే చాలు సన్యాసం తీసుకోవాల్సిందే అందులో ఈ భాష నా నిర్ణయం కరెక్ట్ ఇది వ్యవస్థను గుర్తుపెట్టి పాఠం చెప్పొద్దు అనే కరెక్ట్ దీన్ని వాళ్ళకి ఒక నిరుత్సాహం లేదు మనం వాళ్ళు ఇల్లు విదిలిపెట్టలేరు మనకి కాదేమో ఈ జ్ఞానము అనే ఒక నిరుత్సాహం పెరిగేస్తుంది వాళ్ళని నిరుత్సాహంలో నెట్టువేయడం కంటే శ్రీకృష్ణుడి మార్గాన్ని వాళ్ళకు బోధించి సన్యా శంకరుడు మార్గాన్ని వేళకు బోధిస్తే పరమవుతుంది అది మన భిక్ష మనం మనకి భిక్ష తప్ప వేరే ప్రయోజనం ఇంకేమై అత్యాశ్రెభ్య పరమం పవిత్రం రోగా సంఘం ఇది శ్వేతాశ్వతరే విజ్ఞా శ్వేతాశ్వత రోపనిషత్తులోని వచనం కూడా ఈ మాటనే సపోర్ట్ చేస్తోంది ఎలాగా చూడండి సో అత్యాశ్రమిభ్య అంటే అత్యాశ్రముల కోరాకు అంటే అర్థనుడు తెలుసిన బ్రహ్మచర్యము మొదలైన ఆశ్రమధర్మములు లేనివారి కొరాకు అత్యాశ్రమిభ్య ఓకే అంటే ఆశ్రమాన్ అతిక్రమ్య వర్తతే అటువంటి అత్యాశ్రమ శబ్దైన ఉచ్యతే ఇది తద్విధిరత్న ప్రతీయత ఇచ్చే అత్యాశ్రమిభ్యనే మాటను బట్టి మీకేం తెలుస్తుంది నేను ఆనందగిరి చూసి చెప్తాను దాన్ని బట్టేం తెలుస్తోంది బ్రహ్మచర్యము మొదలైన ఆశ్రమములను దాటివేసిన వాళ్ళ కొరకు బోధించను పరమం పవిత్రం ప్రోవాచ సమ్యక్ చక్కగా బోధించను ఋషి సంఘ దుష్టం పరమం పవిత్రం జ్ఞానం ప్రోవాచ మహర్షుల యొక్క సముదాయములచే సముదాయములచే ప్రేమగా అత్యంత పవిత్రమైన ఈ జ్ఞానము అత్యాశ్రములైన కొరకు బోధించాను అని ఉంది అక్కడ సన్యాసం విధి సన్యాసాన్ని విధించట్లేదు డైరెక్ట్గాను కానీ ఇండైరెక్ట్గా అత్యాశ్రమ శబ్దం చేత బ్రహ్మచర్యాల ఆశ్రమములను దాటివేసిన వాళ్ళ కొరకు అని ఉంది అది సన్యాసమే అని అభిప్రాయం ఇండైరెక్ట్గా విధించినట్టు అంటే ఋషి సంఘ దృష్టం ఋషి అంటే మంత్రమని కూడా అర్థమగలదు ఋషి సంఘ అంటే మంత్రముల యొక్క సముదాయము చేత లేదా ఋషుల యొక్క సమూహముల చేత జ్ఞాని సమూహ ఎరువా సేవితం తత్వం ప్రోవాచ అక్కడ అశ్చాష్టనిశబ్దం చేత సన్యాసమును విధిస్తున్నారు అని మనకి తోచుకున్నది ప్రతీయతే అని ఆవచనాన్ని శంకరులు సన్యాసానికి సపోర్ట్గా పో చేసుకున్నారు ఇంకా కన్మణాన ప్రజయా తాగేనైతే అమృతత్వమా నశు ఇటీ కైవల్యుతి కైవల్యుతి కైవల్యోపనిషత్తు కూడా అదే చెప్తుంది ఈ శృతి కైవల్యోపనిషత్తే కాదు ఉండటం కూడా చెప్తుంది అమృతత్వం అనేది ఎలా పొందినారు ఇతరులు ఏకే అంటే కొద్దిమంది మాత్రమే అమృతత్వమును పొందినారు ఎలా పొందారు కర్మతో కాదు సన్యాసం సంతానం చేత కాదు అంటే గృహస్థాశ్రమాన్ని తిరస్కరించినట్టయి కర్మ అంటే బ్రహ్మచారులకి కర్మే ఉంటుంది గృహస్థులకే ఉంటుంది ప్రధానంగా వానప్రస్థులు కూడా ఉపశనం ఉంటుంది ఉపాసన ఉంటుంది వానప్రస్థులకు కాబట్టి ప్రజ అంటే సంతానము సంతానం అంటే ఏముందండి గృహస్థులే కదా డబ్బు అది గృహస్థులే కాబట్టి గృహస్థులుగా ఉంటూ వీడి మోక్షాన్ని పొందుతాడు త్యాగేనా త్యాగం చేతనే అమృతత్వమును పొందేదాడు అని చెప్పారు త్యాగం అర్థం ఇక్కడ ఈ సందర్భంలో అలా కోట్ చేశారు నా కర్మణాన ప్రజయా నధనేనా అనే సిద్ధముల గృహస్థాశ్రమమును మనం గ్రహించాలి అది తిరస్కరించారు త్యాగశబ్దం చేత సన్యాసాశ్రమాన్ని స్వీకరించాలి కాబట్టి త్యాగేనా అమృతత్వం అన్నారు కనుక సన్యాసాశ్రమము చేత మోక్షమును పొండదరు ఇది కైవల్య శ్రుతి నేను ఒకటి గమనించా నాకు ఇది అర్థం కాలేదు ఇప్పటికైనా ఈ సన్యాసులు ఉన్నారు మన ఆశ విద్య సన్యాసులు ఉన్నారు చూడండి సన్యాసులే కాదు శిష్యులు రూపం వీళ్ళు చాలా మంది ఉన్నారు నాట్ డజన్స్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ గ్రూప్ ఉన్నారు వీళ్ళలో ఒక ప్రథ కలదు నేను ఋషికేశ్వ కూర్చొని గమనించాను ఆ ప్రథ ఏమిటంటే వీళ్ళలో కొంతమంది సన్యాసానికి తహ తహతహలాడుతూ ఉంటారు సన్యాసం ఇచ్చేయాలి వాళ్ళకి నా వెంటబడివారు సుద్ధానంద నా దగ్గరికి మమ్మించేవాడు నన్ను సన్యాసం ఇవ్వమని ఒత్తిడి నేను మాట్లాడేవాడిని ఎందుకు ఈ సన్యాసం యొక్క తాపత్రయం నేను అంటే వాళ్ళు ఏమిటంటే మేము ఎలాండ శ్రవణం చేశాము మాకేమీ కాలేదు ఎందుకు కాలేదా అని విచారం చేస్తే సన్యాసం తీసుకుని శ్రవణం చేస్తేనే ప్రయోజనం కలుగుతుందని చెప్పేసి శ్రద్ధలు చెప్పినారు పూర్తి స్వామిజీ కూడా అలా చెప్పారని వీళ్ళు అంటారు ఆయన ఎప్పుడు అలా చెప్పారో నేను ఎరగడం నా అలా చెప్పలేదు కాబట్టి సన్యాసం బుక్ చేసుకుంటే మోక్షం వచ్చేస్తుంది అని భార్యాభర్త ఇద్దరూ కూడా కలిసి వస్తారు సన్యాసం సన్యాసం పుచ్చుకుని కలిసి ఉంటారు సుద్ధానంద్ గారు రెండు రూములు కడుతున్నారు అక్కడ నేను ఇక్కడికి వచ్చే ఎందుకోసం ఉంటారు రూములు ఒక కప్పులు సన్యాసం బుచ్చేసుకుంటారు భార్యాభర్త ఇద్దరు సన్యాసం తీసేసుకుంటారు తీసేసుకుంటే ఇద్దరు సన్యాసం అయిపోతారు సన్యాసులు ఉంటారు ఎక్కడ ఉంటారు పక్క పక్క రూముల్లో ఉంటారు మధ్యలో కమ్యూనికేటింగ్ డోర్ కూడా ఉంటుంది అని ఏం చెప్పంటారు కొన్ని కమ్యూనికేటింగ్ డోర్ లేకపోతే ఏముంది తీసుకునే వదండాలోకి వచ్చి అటువేలు వచ్చే ఉంది సో ఎందుకు ఈ ఆభిప్రాయం ఎందుకు సన్యాసం గురించి అంటే సన్యాసం తీసేసుకుంటే మాకు మోక్షం వచ్చేస్తుంది అని ఒక అభిప్రాయం ఇక్కడ చర్చ ఆ అభిప్రాయాన్ని ఉన్నది కానీ అలాగే సమర్థించుట కాదేమో మరి కొంచెం గవనంతదగ్గ విషయం దీన్ని మీరు బుద్ధిమంతులు మీరందరూ కూడా దీన్ని పరిశీలన చేయండి మరి అయితే అని కైవలు చేశి తర్వాత జ్ఞావా నైష్కర్యమాచరే ఇక స్మృతే అని ఇది స్మృతి వాక్యం ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచో వచ్చింది సో జ్ఞాత్వా అంటే ఆపాపత జ్ఞాత్వాన్ని రాసేడు కింద టీకా సో నైష్కర్మ్యం ఎందుకని నిర్గతం కర్మ ఎస్మాత్ సహ నిష్కర్మ తస్ భావ నైష్కర్మ్యం అంటే సన్యాసీ అనర్థం నిష్కర్మ అంటే వాడి యొక్క లక్షణము సన్యాసము నైష్కర్మ్యం ఆ చర్యత స్వీకరించగలను జ్ఞాత్వా అంటే జ్ఞానం పొందేసిన తర్వాత సన్యాసం తీసుకోవలేను అంటే ఇంటర్ నుండి చేసిన చర్చలకు జ్ఞానికి సన్యాసం చెప్పిన చర్చలోకి వెళ్తుంది ఇక్కడ రాదు కాబట్టి ఇక్కడ జ్ఞాత్వా అన్న దానికి ఆపాతతహా జ్ఞాత్వాన్ని కాదు వివిధిషుడే తెలుసుకోవాలనే కోరిక ఈ సన్యాసంలోకి నైశ్వర్మంలోకి వచ్చి రాగలను అని స్మృతి చెప్తా బ్రహ్మాశ్రమ పదే వసేట్ ఇది చూడండి బ్రహ్మాశ్రమము అంటే బ్రహ్మ సాధనాశ్రమము అని మధ్యమ పగలో ఉప సమాసం బ్రహ్మ యొక్క జ్ఞానములు కలిగించుట సాధనమైన ఆశ్రమం ఏది కలదో మీరు బతకండి అని కూడా మనకి శృతి స్మృతి కలదు బ్రహ్మచర్య బ్రహ్మాశ్రమము అంటే సన్యాస్రమం అర్థ తర్వాత బ్రహ్మచర్యా విద్యాసాధనా సాకల్యంత్యాశ్రమిషు ఉపత్తే గార్హస్్యే అసంభవార్ణబ్రహ్మచర్యము అంటే ఉపనక్షత్రముల అధ్యయనం చేయటం అర్థము మొదలైన విద్యాసాధనములు ఏవైతే కలవో అంటే తపస్సు మెడిటేషను మొదలైన విద్యాసాధనములు సమర్ సంపూర్ణంగా సాక భ కూడా చేయొచ్చుకు దోత్వం సాకల్యంగా అంటే సకలముగా అంటే పూర్ణంగా వాటిని అనుష్ఠించాలంటే అది ఆఖరి ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి మాత్రమే ప్రసవము అంత్య అంటే సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళకి మాత్రమే అది వర్కౌట్ అవుతుంది అవన్నీ ఆ సాధనములన్నీ సంపూర్ణంగా గృహస్థాశ్రమంలో సంభవమే కావు అని కొట్టి పారేశారు ఆయన గర్హస్యే అసంభవా ఇక్కడ ఆకు పూర్ణమిదం పూర్ణ పూర్ణము దశ్యే పూర్ణశ్య పూర్ణ పూర్ణమిదా శాంతి శాంతి శాంతి మొత్తానికి ఇది ఒక వస్తుంది